మీకు ఇది నిరంతరము అలా రోజు తర్వాత రోజు తర్వాత రోజు తర్వాత రోజు అలా కొనసాగుతోంది అని అనిపిస్తుంది మీరు తెలుసుకోగలిగితే ఆ భ్రమ మీకు మీరే కల్పించుకున్నారు మీరు ఆ కళ్ళను దానికి కొత్త కొత్త జీవనాన్ని నిన్నటి కళ్ళయే మళ్ళీ వేరొచ్చింది కాబట్టి సత్యమై ఉంటుంది మళ్ళీ ఈ వేళ వచ్చింది కాబట్టి ఇది సత్యమై ఉంటుంది అని కళ్ళని కళ్ళగా చూడటానికి మీరు సిద్ధపడకపోవడం చేత అది సత్యమని భాషిస్తాం అది ఒక కళ్ళ కళ ఎట్టిదో జగత్తు అట్టిది కళ్ళ స్వప్న మీరు చేయాల్సింది ఏమిటంటే మీరు చేస్తున్న పొరపాటు ఏమిటి కళను అనగా కళ్ళను సత్యము సత్యము సత్యము అని మీరేమో ౌరాయించుకుంటున్నారు అది మానేసి కళ్ళను కళ్ళగా చూడగలిగితే అయిపోయింది పని అయిపోయింది నేను చేయాల్సిందేం లేదు మీరు యజ్ఞాలు చేయక్కర్లేదు యాగాలు చేయక్కర్లేదు కళ్ళను కళ్ళగా చూడగలిగితే సంపద దీనికి విచారము అని జగత్తు యొక్క విచారం దీంట్లో చిన్న రహస్యం ఉన్నది ఈ ఏ కల అయితే ఈ కళ కళ్ళ అయిపోవడం మనకి ఇష్టం ఉండదు దాని సమస్యది సమస్యది ఇప్పుడు కళ కళ్ళ అయిపోయింది అనుకోండి వాడు తల కొట్టుకుంటాడు మీరు ఎప్పుడైనా తల కొట్టుకుంటున్న వాడిని జుట్టు తీసుకుంటున్న వాడిని మీరు చూడండి ఎందుకో జుట్టు తీసుకుంటున్నాడంటే ఎవరైందో తెలుసినా అక్కడ వాడు కళ్ళను వాడు సత్యం అనుకున్నది కళ్ళ కూర్చుంది అందుకోసం గుట్టుమిచ్చుకుంటున్నాడు నెత్తు కొట్టుకుంటున్నాడంటే వాడు దేన్ని సత్యమని కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాడో అది కళ్ళైపోర్చుంది అందుకోసం నెచ్చకూర్చుంది నేను ఎప్పుడైనా డివోర్స్ కి రిప్టేషన్ ఫైల్ చేసిన వాడిని చూస్తే పురుషుడు కానీ స్త్రీ కానీ ఆ కళ్ళ ఆ కళ్ళ యొక్క రక్షణ మీకు అర్థమవుతుంది వాడు అనుకున్నాడు నా సహధర్మచారిని అని అనుకున్నానుకుంటాను నెట్టు కొట్టుకుంటూ ఉంటాడు నిట్టు పీక్కుంటూ ఉంటాడు దృష్టాంతం చెప్పాను దాన్ని మరోగా తీసుకోక ఏదో దృష్టాంతం బుద్ధిని ఏదో వస్తే అది బ్యాంక్ అకౌంట్ లో ఉన్న సొమ్ము యథార్థము అని అన్నది అదొక కళ్ళ ఒక కర్త ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల కాగితాలన్నీ కలిపి కట్ట కింద కట్టుకుని ఆ కట్టను జాగ్రత్తగా బీరువాలో రుచుకు దాచుకోవడం అది సత్యము మళ్ళీ మొన్నటి పొద్దున్న బీరువా తీసినప్పుడు సత్యము మళ్ళీ మొన్న పొద్దున్న బీరువా తీసినప్పుడు సత్యము నవంబర్ ఎనిమిది రాత్రి తొమ్మిదింటికి ఏమైంది అప్పుడు నెట్టుకుంటుకోవడం ఆ నెట్టి కొట్టుకున్న వాళ్ళు కొందరు క్యూలో నిలబడి ఈ నరేంద్ర మోడీ గారిని తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టిన వాళ్ళని టీవీలో చూశాను ఒక తొంభై ఏళ్ల యువతి తొంభై ఏళ్ల స్త్రీ వృద్ధురాలు ఆమె ఆ కాగితాలు అలా కొట్టుకుని ఇలా ఇల్లా కొట్టుకుంటూ ఈ నరేంద్ర మోడీ గారు చేశారు ఈ పని అని ఆ టీవీ వాడికి చెప్పింది ఆ తర్వాత నేను వాటర్ చేశాను ఆ స్త్రీ ఎవైంది అని ఆవిడ డబ్బులు ఆవిడకి వచ్చేయని చెప్పారు ఎవరు పోల్లే బాబు కాబట్టి ఏది ధనము సంపద విలువైనది అని అనుకుని అనుకున్నాడో దానిని ఎవళ్ళకి కనపడకుండగా రహస్యంగా తీసుకెళ్లి చెత్తబుట్లో పడేసాడు రహస్యంగా చేరుగుతున్న బొంగవాలి ఇంకొకడు గంగలో పావలా రూపాయలు వేస్తే పుణ్యం వస్తుందని వేసేవాడు పోనీ పుణ్యం ఎలా వస్తుందేమో అని తీసుకెళ్ళి గంగలో ఒకడే పుణ్యం వస్తుందండి గంగలో పావలా వేస్తే పుణ్యం వస్తుందా పుణ్యం రావడం అంటే మీకేమో వెళ్ళకూడంగా ఉండుతుందే విచారం చేయక్కర్లేదా ఊరికే కొంత అల్లరి చేసేస్తే పుణ్యం వచ్చేస్తుందా కాబట్టి కాబట్టి జీవితం అనేది ఏదైతే మనం అనుకుంటున్నామో అది కళ్ళ అని నిరూపణ అవ్వడం మనకి ఇష్టం ఉండదు పెద్ద సమస్య వీడి జిజ్ఞాసు జిజ్ఞాసు అంటే జ్ఞానాన్ని జ్ఞానం కోసం వీడు తహతహలు ఆడుతున్నాడు జ్ఞానం ఏమిటి జ్ఞానం ఇది కల్లా ఇది జ్ఞానం ఆ జ్ఞా అది అది కాకుండా మరో జ్ఞానం చెప్పండి పరమాత్మ గురించి చెప్పండి పరమాత్మ గురించి ఏమిటి చెప్పేది పరమాత్మ గురించి చెప్పేది పరమాత్మ గురించి చెప్పి ఏమి ఉండదండి బాబు కాదండి చెప్పండి పరమాత్మ గురించి అందరూ చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నది వాళ్ళ మనస్సు చేత ఊహింపబడిన నువ్వు చెప్తూ ఉంటారు ఇప్పుడు అమెరికా వెళ్ళారనుకోండి అక్కడ దేవుడి గురించి ఇంకో రకంగా చెప్తారు ఇక్కడ వచ్చారనుకోండి ఇండియా వచ్చారనుకోండి ఇక్కడ దేవుడి గురించి ఇంకో చెప్తా నార్త్ ఇండియాలో దేవుడి గురించి ఒక చెప్తారు సౌత్ ఇండియా వెళ్తే దేవుడి గురించి ఇంకో చెప్తారు దీన్ని బట్టి మీకు ఎవరత్సండి అర్థమైందా ఏ అర్థం కాలేదా అడ్డ పుట్టివాడిని అడిగితే దేవుడు గురించి ఒక రకంగా చెప్తాడు నిలువ పుట్టివాడిని అడిగితే ఇంకో చెప్తాడు కాబట్టి మీకు ఏమర్థమైంది దీని బట్టి దీన్ని బట్టి ఏమర్థమైందో తెలుసినా వీళ్ళెవరికి దేవుడు తెలియలేదు మరి ఎందుకు దాంతో ఉన్న కిటికీ కిటికీ ఏమిటంటే మనస్సు చేత తెలియబడేది దేవుడు కాదు మనసా నమతే ఏ నాహుర్మనోమతం తదేవం బ్రహ్మత్వం విద్ధి ఉపాసతే దీన్ని నేను తెలుగులోకి అనువాదం చెప్పమంటారా ఏమంటారా మరి చేస్తే తక్కువగగలుగుతారా మీరు వినోపనిషద్వాక్యం నీవు దేనిని మనస్సుతో భావన చేస్తున్నావో అది దేవుడు కాదు మనస్సు యొక్క భావన చేసే శక్తికి వెనక్కాలుండే చైతన్యతత్వం దేవుడు తప్ప మనస్సు చేత భావన చేయబడేది దేవుడు కాదు అది తెలుసుకో ఈ జనులు మనస్సు చేత భావన చేసి దేణిని చెలవలు పొలలు కల్పించి భావన చేసి ఉపాసన చేస్తున్నారో అది దేవుడు కాదు తెలుసుకోద్ధి ఎలా ఉంది వాక్యం నేను దాని కేనూపనిషత్తు పాఠం ఇస్తే ఆ పాఠంలో కూర్చున్న పెద్దలు రిటైర్డ్ వేదాంతం చిరకాలం నుంచి వింటున్నటువంటి పెద్దలు ముగ్గురు నలుగురు నా దగ్గరకు వచ్చి ఈ పాఠంలో నెత్తి మీద ఉందండి నేనన్నాను ఏమిటండి ఆ పిడుగులు అన్నా ప్రతి మంత్రము ఒకరం ఎపాసతే తదే బ్రహ్మత్వం బుద్ధి నేదం ఎదిదం ఉపాసతే ఎలా ఉందా నేదం ఎదిదం ఉపాసతే అనే మాట ఎలా ఉంది ఆరాధన కర్తే హై ఓ భగవాన్ యథార్థత ఐ యాడే నేను కొంచెం శంకించే యాడ్ చేశాను అక్కడ అది కూడా లేదు కాబట్టి పరమాత్మ గురించి మీరేం విచారం చేస్తారు మీ తలకాయ అంటే తలకాయి చేసే విచారము సరి సత్యము కాదు తలకాయిండి వచ్చే విచారం ఏదైనా కూడా పసలేనిది నో గాడ్ ఇస్ టు డినై గా కంగారు మీరు పక్కన పెట్టాలి దాని గురించి కంగారు పడకండి మీరు జగత్ విచారము జీవ విచారం చేసాక ఏది మిగులుతుందో అదే పరమాత్మ దానికి విచారమేమి ఉండదు ఇప్పుడు జనులు ఏం చేస్తున్నారు పరమాత్మ గురించి విచారం చేస్తున్నారు జగద్విచారం చేయరు దీవ విచారం చేయరు తెల్లవారు స్వాములు వేసి పరమాత్మ విచారం మొదలు పెడతారు దేవుట పరమాత్మ విచారం ఏం చేస్తా పరమాత్మ నిద్రపోతున్నాడు ఆయన్ని లేకపోతే ప్రసాదం తినొచ్చు ఇదే పరమాత్మ విచారం ఆది నువ్వు ఈ నేపవాడు ఎవడో కొంచెం విచారం చేయి జీవుడు ఈ జగత్ ఏమిటో కొంచెం విచారించి జాగ్రత్తవస్థంటేమిటి స్వప్నం అంటే ఏమిటి సుసు కొంచెం విచారించి అవి రెండు మానేసి నేను నిద్రపోతున్నా ఓసారి నిద్రపోతుంటే ఒక పెద్ద నుండి నిద్రలేసారు నేను చెప్పానుగా నేను చిన్నప్పుడు గారిజుల వలై జీవించే వాళ్ళమని మనం చేశాను లైక్ డోంట్ నేను నిద్రపో ఎక్కడో వరకు మీద పడుకుని నిద్రపోతున్నాను నేను ఇంట్లో ఎప్పుడు లేను ఇంట్లో ఎప్పుడూ లేను ఐదో తరగతితోటి ఇంటితో ఇంటికి ఐదో తరగతితోటి ఇంటితో సంబంధం వెళ్ళిపోయిందంట ఇంకా ఆ తర్వాత ఐదో తరగతి అయిన ఇంటికి గెస్ట్ గా వెళ్లేనే తప్ప ఇంట్లో ఎప్పుడూ లేరు ఇంట్లో లేకపోతే ఎవడో పెట్టిన తిండి తినడం ఎక్కడో చోట పడుకుని నిద్రపోవడం ఎక్కడో చదువుకుంటూ ఉండడం చదివిగా చదవడం మాత్రం ఎది చదివి వాళ్ళం సో ఎక్కడో రుణమీ పడుకుని నిద్రపోతున్నా నిద్రపోతుంటే అదుగుల మీద నిద్రపోయి ఉన్నాం మా సొంత అదుగుల మీద సొంత ఎక్కడ ఉంటుంది ఇంట్లో ఉంటే కదా సొంతి ఎవరో అదుగుల మీద నిద్రపోతుంటే తెల్లవారు సార్ నాలుగు గంటలకు నిద్ర లేపా నిద్రలు పేరే నువ్వు పోయి స్నానం చేసేదా అన్నారు ఎందుకన్నా నీకు నీకు చక్కటి ప్రసాదం పెట్టడం స్నానం చేసేరా అన్నారు సరే అని మీద అంగవస్త్రం తుంబాలో బుధం మీద వేసుకుని చెరువులో పడ్డాము కండి చెరువు చెరువు ఉంది చెరువులో స్నానం చేసేసి వచ్చే విభూతి పెట్టేసుకుని విభూతి పెట్టుకునే వాళ్ళు విభూతి ఎట్టే అక్కడే ఉండేది చెట్లో మట్టి తీసుకున్న విభూతి కింద పెట్టేవాళ్ళం తర్వాత మంత్రాలన్నీ వచ్చు సంస్కృతం వచ్చు వేదం వచ్చు వచ్చేసి వచ్చేస్తే రాదా కూర్చోరా సంధ్యావందనం అయిపోయింది కూర్చో వడ్డించారు అప్పుడు తిన్నీ టైమాది తిన్నీ టైమాది ఏం వడ్డించారంటే ఏదో స్వీటు హాటు రెండు ఉన్నట్టున్నాయి గుర్తు లేదు ఏదో పొంగలి కట్టె పొంగలి చక్కర పొంగలి రెండు పొంగల్ వడ్డించేదేమో అనుకుంటా ఇగ తినేసాం ఐ కన్షూ ఇట్ హ్యాపీ ఇది అవి కూడా తినేసాం ఏమిటంటే అది దేవుడు అనమాట అది దేవుడు నుంచి వచ్చింది సో జగత్తు విచారం చేయడం లేదు జీవ విచారం చేయడం లేదు దేవుడి మీద విచారం చేస్తాను ఇగో నేను నా దేవుడు విచారం అలా ఆరంభమైనది చిన్నప్పుడే చేసేసాను విచారం పెద్ద అయిన తర్వాత విచారం చేయాల్సిందేం లేదు జగత్ విచారం జీవ విచారమే చేయడం దేవుడి గురించి విచారం చేసేది ఏమిటి చక్కగా ప్రసాదమైన పుచ్చుకోవడం ఉంటుంది లేకపోతే అలాగే థార్ట్లెస్ స్టేట్ లో ఉండడం ఏమన్నా ఉంటుంది ఈ విధంగా జవులు జగద్విచారం చేయరు జీవ విచారం చేయరు జగద్విచారం చేయడానికి చాలా ఉన్నతమైన మనస్సు ఉండాలి పరిణతమైన ట్రైన్డ్ మైండ్ ఉండాలి జీవ విచారం చేయడానికి అహంకారం లేని కాన్షియస్నెస్ ఉండాలి అప్పుడే జీవ విచారం చేయగలుగుతారు దేవుని గురించి విచారం చేస్తాం దేవుడి గురించి విచారం చేస్తావా నువ్వు విచారం చేసింది దేవుడు కాదు నువ్వు పొరబడ్డావు తలకాయి నుంచి వచ్చింది దేవుడు కాదు నీ తలకాయనా అందుకోసమే అంట తలకాయి నుంచి వచ్చింది దేవుడు కాదు నేను మనసాన మనుకే ఇసుకో మనసే తుమ్ మనన్ నహి కరసక్తే హో మనసాన మనుతే కాబట్టి జగద్విచారము జీవ విచారము చేయగలవు జగద్విచారం ఎలా చేయాలో తెలుసునండి జగద్భామ బాధే జగత్తు సత్యము అనే ఏ భావన మనం ఎందుకలదో దాన్ని జగద్భావము అంటారు జగత్తు సత్యంలా అనిపిస్తూ ఉంటుంది ఆ నోట్లు సత్యమని అనిపించాయి కానీ అవి అసత్యములై బ్యాంక్ అకౌంట్ లో ఉన్న సొమ్ము సత్యమని అనిపిస్తుంది కానీ అసత్యం అంటే ఎలా అవుతుందో తెలుసునండి వీళ్ళు పుట్టుక్కుమంటాడు నిజంగా ఎంతమందిని మనం చూడలేదు కుటుక్కుమంటాడు కుటుక్కుమంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసిన డెత్ సర్టిఫికెట్ తీసుకుంటారు వాడు పెద్ద కొడుకేమో నిప్పు పెడుతూ ఉంటాడు బాగుందరికో లేకపోతే రెండో కొడుకో లేకపోతే వాళ్ళ గుమాస్తాయిలో డెత్ సర్టిఫికెట్ తీసుకుంటారు ఎందుకు వాడు ఆ కుటుంబం ఉన్నవాడు ఏ అకౌంట్ ని చూసుకుంటో బతికాడో దాన్ని చూసుకుంటూ బతకడానికి ఏమిటో అని చూస్తున్నారు జగత్తు దాంట్లో ఏమీ సత్యం కాదు జగత్తు జాయితే జగత్తు కాబట్టి జగత్తు అది ప్రతీయమానము తప్ప విద్యమానము కాదు సో దృశ్యత్వమే తప్ప దాని ఎందు విద్యమానత్వం లేదు కాబట్టి జగత్తునే కార్యమని అనదు దృశ్యమని ఒకవేళ కార్యమని అన్నా దాని కార్యత్వాన్ని ఆరోపించి కార్యమని సర్పం రజువు నుండి పుట్టిందన్నప్పుడు సర్పము కార్యత్వాన్ని ఆరోపించి సర్పము కార్యమన్నట్టుగానే దృశ్యమైన జగత్తు కార్యత్వాన్ని ఆరోపించి కారణకావ్యభావాన్ని అభ్యుపగమ్యా చెప్తారు ఈశ్వరుడు కారణము అని ఈశ్వరుడు కారణం అంటే పెద్దాది కారణం అని కాదు చైతన్యము కారణము దీంట్లో రహస్యం మీకు ఏది ప్రతీయమానం దగ్గర ప్రతీయమానము యొక్క తత్వాన్ని బాగా పట్టుకోవాలి ప్రతీయమానం దగ్గర ప్రతీతి ఏది ప్రతీయమానమో అది సత్యం కాకపోతే ఏ ప్రకాశంలో ప్రతీయమానమవుతోందో అదే సత్యం అవుతుంది మీరు సినిమాకి వెళ్ళినప్పుడు మీరు ఇప్పుడు పామును చూసినప్పుడు పామును చూసినప్పుడు పాము సత్యం కాదు చూపు సత్యం సీయింగ్ ఈజ్ సీయింగ్ ఈజ్ ది ట్రూత్ నాట్ సీన్ సీన్ ఎప్పుడు ట్రూత్ కాదు సీయింగ్ ఈజ్ ది ట్రూత్ పాముని పాము మీరు నేను రెండు ప్రశ్నలు ఉంటా చెప్పండి పాము సత్యమా అసత్యమా అసత్యము పామును చూచుట సత్యమా అసత్యమా సత్యం చూసేవాడు పాట పెట్టండి చూచుట గురించే వాడు పోతాడండి వాడు ఉండడు దీవ విచారం వాడు ఉండడు మీరు వాడు గురించి చింత చేయకండి చూచుట ఇప్పుడు నేను రాత్రి కళ చూశారు కళ సత్యమా కళ్ళయా కళ్ళ మీరు కల చూచినారు అన్నది సత్యమా కళ్ళయా సత్యం కాబట్టి చూచుట సత్యం చూచినది సత్యం కాద కళ్ళ జగత్తును చూసేటువంటి ఆ వెలుగు మీలో ఉన్న వెలుగు అది సత్యం జగత్తు ఆ వెలుగులో కనపడే జగత్తు సత్యం కాదు కాబట్టి జగత్తునందు భావము భావముంటే ఉండుతారు దాన్ని కొట్టిపారేయాలి దాన్ని బాధ్యం చేయాలి జగత్తు ఉన్నది కాదు అని బాధ్యం చేయాలి జగద్భావే జగత్తు ఉన్నది అనే దానిని బాధించాలి బాధించడం తువ జగత్తు ఉన్నది కాదు జగత్తు ప్రతీయమానమే తప్ప ఉన్నది కాదు అంచేతనే ఇప్పుడు ఒక వస్తువు ఉంటుంది ఒక వస్తువు ఉంటుంది అది ప్రతీయమానమే తప్ప యథార్థం కాదు కాబట్టి ఆ వస్తువు ఏడల ఆసక్తి అనవసరం ద్వేషము అనవసరం రాగము తప్పే ద్వేషము తప్పే మరి ఏముండాలి నిర్లిప్త అనాసక్త ఇప్పుడు రజ్జు సర్పలను మీరు పూజిస్తారా కర్రతో కొడతారా పూజించడం అవసరం లేదు తర్వాత కొట్టడం అవసరం లేదు ఎందుకని అది అది యథార్థం కాదా అది అది ప్రతీయమానము మరి ఏం చేయాలి ఏం చేయక్కర్లేదు పట్టించుకోవడం మానేస్తే సరిపడం జగత్తుని పట్టించుకోవడం పట్టించుకోవడం అంటే నువ్వులుగు పట్టించుకుని స్నానం చే అది పట్టించుకోవడం అంటే బండి కంజన పట్టించుకోవడం అంటారు చూడండి గ్రీజు ఉంటుంది ఈ దగ్గర ఆ గ్రీజు కొంత గ్రీజు తెలుసిన అది కొంత తెలుసుకుని ముఖానికి పట్టించుకున్నారనుకోని ఏ ఎలా ఉంటుంది ఈ ఉంటుందా ఈ సంసారం అలాంటిది దాన్ని పట్టించుకోకూడదు నిర్లిప్తంగా వదిలేదు ఎందుకు తెలుసినా అది ఆసక్తి పెంచుకోవడానికి యోగ్యత దాని లేదు ద్వేషించడానికి కూడా యోగ్యత లేదు ఒక వ్యక్తి నన్ను నిందించడమైనది గట్టిగా నిందించడము అనే పరిస్థితి ఒకటి వచ్చింది నేను ఆ వ్యక్తిని ద్వేషిద్దామని ప్రయత్నం చేశా మరి తిడితో ద్వేషించాలా అక్కర్లేదా ద్వేషిద్దామని ప్రయత్నం చేశా నా వల్ల కాలేదు ఎందుకని ద్వేషించలేకపోయాను అని ఆలోచించా ఎందుకని ద్వేషించలేకపోయానంటే రాగమును పెంచుకునే స్వభావం ఉన్న ద్వేషమును పెంచుకునే స్వభావం కూడా వస్తుంది ఒకదానిపై రాగము లేక ఇంకో దానిపై ద్వేషం కావాలంటే రాదు మరి ఏమొచ్చింది అంటే నిర్లిప్త వచ్చింది నేనంటే నేనని కాదు ఊరికే దృష్టాంతంగా చెప్పాను నిర్లిప్త వచ్చింది కాబట్టి సంసారము అలాగే పుత్రుని ఏడల నిర్లిప్త రాగము వద్దు ద్వేషము వద్దు నిర్లిప్త సంపదల ఏడల నిర్లిప్త ఇది నా ఇల్లు నా వాక్యులు నిర్లిప్త మొత్తం జగత్ అంతా కూడా జగత్తులో ఉండే సుఖముల ఎడలా ఆసక్తి వండు దుఃఖముల ఎడలా ద్వేషము వద్దు సుఖములు కావాలన్నట్టు దుఃఖములు పోవాలనద్దు శ్రీకృష్ణుడు అంటాడు సో పద్మపత్రం ఇవాంభస నీటి అందలి గురికి నీటి ఎందలి తామరాపువలే ఈ సంసారంలో ఉండమన్నాడు మహాత్ములు ఏమని చెప్పారంటే కొమ్మరి పురుగులాగా ఉండమన్నారు కొమ్మరి పురుగు బురదలో ఉంటుంది కానీ దానికి బురద అంటది దాని శరీరం మీద ఏదో ఒక పదార్థం ఉంటుంది హైడ్రోఫోబిక్ సబ్స్టెన్స్ ఏదో ఉంటుంది దాంతో దానికి బురద అంటారు అలాగే ఈ తామరాథు మీద కూడా వ్యాక్స్ ఏదో ఉంటుంది వ్యాక్సిన్ అంటే మనం వేసే పటికీలు వేసిన వ్యాక్సిన్ కాదు దానికి అది అలాగే పుట్టుకొస్తుంది దాని మీద వ్యాక్స్ కోరుతూ ఉంటుంది దాంతో బురద మీరు సంసారంలో అలా ఉండాలి సంసారం నుంచి పారిపోనక్కర్లేదు ఎందుకంటే మీరు సంసారం నుంచి పారిపోవడం ఉండదు పక్షి ఆకాశమును విడిచి ఎగిరిపోగలదా అది ఎక్కడికి ఏకీరితే అక్కడే ఆకాశం ఉంటుంది మీరు సంసారం విడిచి పారిపోనక్కర్లా ఎక్కడ సంసారం నిర్లిప్తంగా ఉంటే సరిపడదు కాబట్టి మీరు ఋషికేశు పారిపోయారు అనుకోండి అక్కడ పోడే సంసారం ఉంది పారిపోవడం కోసం ఋషికేశు వెళ్ళక్కర్లా ఋషికేశు వెళ్ళక్కర్లేదు కాశీ వెళ్ళక్కర్లేదు పారిపోవడం కోసం ఋషికేశం అక్కర్లేదు కాశీ అక్కర్లేదు కాశీలో ముక్తి ఒక ఆయన కాశీలో ముక్తి విధానం అనేదో ఉంటుంది అక్కడికి వెళ్ళి అక్కడ చాలా మంది దేహత్యాగం వదిలి చేస్తారు వాళ్ళ గురించి ఒక ఆయన చెప్తే వీళ్ళు దేహత్యాగం చేసే ముందు ఇక్కడికి వస్తారండి దేహత్యాగం చేసే ముందు వీళ్ళు ఓపెసంత నిర్లిప్తని కనబరుస్తారు అదేదో ఇంటి దగ్గర ఉండి చేసుకుని ఉంటే అసలు అసలు దుఃఖమే ఉండేది కాదు అని ఏదో ఉంటాడు కాశీలో దేహత్యాగం చేసే ముందు నిర్లిప్త తెచ్చుకోవడం కానీ అప్పుడైనా తెచ్చుకున్నాడు సుఖం ని అదేదో ఉండగా నిర్లిప్త తెచ్చుకుంటే ఈ కాశీ వెళ్ళడం అక్కడ మళ్ళీ కొత్త మకాం పెట్టడం కొత్త నిలాసాన్ని ఏర్పాటు చేయడం అవన్నీ కాబట్టి నిర్లిప్త అన్నది ముఖ్యం నిర్లిప్త ఎప్పుడు సత్యత్వ బుద్ధిని తొలగించినప్పుడు కాబట్టి మీరు ఆ డైరెక్షన్ లో ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది జగత్తుని విచారం చేసి దాని యొక్క సత్యత్వాన్ని సో ఆ సత్యత్వాన్ని త్రూసిపుచ్చుట విచారం చేసి ఇప్పుడు నేను చేసిందేమిటి విచారం అనేక దృష్టాంతములతో విచారం చేసి అరే కుండ సత్యం కాదమ్మా కుండ ప్రతీయమానమే సత్వము ప్రతీయమానమే ఈ జగత్తులో మనకి కలిగే అనుభవాలు సుఖానుభవాలు కూడా ప్రతీయమానములే దుఃఖానుభవములు కూడా ప్రతీయమానములే తప్ప వాటి ఎందు యథార్థత లేదు కాబట్టి సుఖము ఏడల రాగము వద్దు దుఃఖము ఏడల ద్వేషము వద్దు నిర్లిప్తంగా ఉండిపో అసత్యమైన దాని ఏడల ఎలా ఉండాలి నిర్లిప్తంగా ఉండాలి ఇప్పుడు పిల్లలు పిల్లలు మోనోపొలి ఆడతారు మోనోపొలి అని ఆట ఎప్పుడైనా ఆట చాలా చిత్రంగా ఉంటుంది మేము కూడా చిన్నప్పుడు ఇప్పుడు ఆడినట్టు గుర్తు దానికి ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ ఒక చాట్ ఉంటుంది ఆ చాట్ లో నగరములు ఉంటాయి న్యూయార్క్ లండన్ పారిస్ అలా ఉంటాయి నేను పోనీ కాకినాడ రాజమండ్రి అలా తొట్టుకోవచ్చు కదా కాకినాడ రాజమండ్రి అంటే పెద్ద ఉత్సాహం కలదమ్మా న్యూయార్క్ ప్యారిస్ అయితే ఉత్సాహం కలుగుతుంది అంటే చిన్న వయసు అలాంటిది కాబట్టి న్యూయార్క్ నగరాన్ని నేను కొనుక్కున్నాను ప్యారిస్ నగరాన్ని వాడు కొనుక్కున్నాడు నేను న్యూయార్క్ లో ఆడుతానంటే న్యూయార్క్ లో అడుగు పెడితే నేను అద్దె వసూలు చేసుకుంటాను ప్యారిస్ లో పొరపాటును నేను అడుగు పెడితే వాడికి అద్దె చెల్లిస్తాను అని ఆట ఆడి వాళ్ళ దీన్ని బిజినెస్ గేమ్ అంటారా దాన్నే మోనోపొలి అనేది అంటారు మోనోపొలి అనే అలా అంటారు దాంట్లో నోట్స్ ఉంటాయి వంద రూపాయలు వంద డాలర్ల నోట్లు పది డాలర్ల నోట్లు ఆ నోట్లు అవి లెక్క పెట్టి చాలా జాగ్రత్తగా లెక్క పెట్టి అయ్యో ఇచ్చేస్తున్నానే ప్యారిస్ లో అడుగు పెట్టానే వాడికేమో రెండు వందల డాలర్లు అని రెండు పెద్ద తీసి వాడికి ఇచ్చేసి అయ్యో మన దగ్గర తగ్గిపోయాయని అయ్యో అని అనుకోవడం దుఃఖపడ్డాం మళ్లీ నెక్స్ట్ వసూలు చేసుకున్నప్పుడు సంతోషపడ్డాం ఆట అలా ఉంటుంది దాన్ని మొనోపొలి గేమ్ అది ఈ జీవితము ఒక తప్ప మరి ఏమీ కాదు ఈ మొనోపొలి ఆడుకుంటూ ఉంటారు పిల్లలు ఆడుకుంటే పెద్దవాళ్ళు ఎలా ఉంటారు నిర్లిప్తంగా ఉంటారు మోనోపలిలో మీ మీ పిల్లవాడికి వెయ్యి డాలర్ల లాభం వచ్చిందనుకోండి మీరు ఎగిరికి ఎంత ఇస్తారా లేదా మీ పిల్లవాడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఎందుకంటే వాడి డబ్బులు అన్ని వెళ్ళిపోయాయి మీరు వాడిని ఓదారుస్తారా లేకపోతే మీరు కూడా వాటితో కూర్చుని దుఃఖిస్తారా జగత్తు మోనోపొలి నా అకౌంట్లో ఉన్న డబ్బులు మీ చేతికి వస్తాయి మీ చేతిలో ఉన్న డబ్బులు అక్కడికి పోతాయి అక్కడ ఉన్న డబ్బులు అక్కడికి పోతాయి వాడి దుఃఖం మీకు వస్తుంది సుఖం వాడికి పోతుంది ఇది చెనోపొలి గేమ్ ఇంకా దీంట్లో ఏది సత్యం కదా కానీ ఇదంతా ఏ వెలుగులో ప్రతీయమానం ఆ వెలుగే సత్యం ఎప్పుడు కూడా వెలుగు సత్యం తప్ప వెలుగులో కనబడేది సత్యము కాదు కళ కళని ప్రకాశింపజేసిన చైతన్యం సత్యమే తప్ప కలలో ప్రకాశించినది ఏది సత్యము కాదు ప్రతీయమానము ఎప్పుడు అలాగే ఉంటుంది ఏది ప్రతీయమానమో అది అసత్యము దేవీఎందు ప్రతీయమానమో అది మాత్రమే అది పరమాత్మ కాబట్టి ప్రతీయమానాన్ని మీరు తిరస్కరించినప్పుడు ఏం మిగులుతుందండి పరమాత్మ మిగులుతారు కాబట్టి పరమాత్మను మీరు విచారం చేయనక్కల మీరు జగత్తుని విచారం చేయాలి ఇంకా జీవుడిని విచారం చేయాలి జీవుడు అంటే ఎవరో తెలుసు అండి నేను నేను అనేది జీవుడు మీరు జీవుడు గురించి కథలు చెప్పకూడదు అనుభవాన్ని చెప్పాలి జీవుడు ఆ జీవుడు వాడు పూర్వ జన్మ ఉందండి అక్కడి నుంచి పుట్టినాడు తల్లి గర్భంలో పుట్టాడు ఇప్పుడేమో మళ్ళీ అదే చేస్తున్నాడు పుణ్యం చేస్తున్నాడు పాపం చేస్తున్నాడు వాడు మళ్లీ జన్మ పొందుతాడు అని చెప్పాను అనుకోండి నేను చెప్తే అది మీరు అలా వెళ్ళడానికి అలవాటు పడి ఉన్నారు కాబట్టి అదేదో నేను చెప్పానని మీకు తెలిసిందేనా అనిపిస్తుంది మీరు తలకాయ ఊపుతారులకాయ ఊపుతారు ఇది మరి నేను ఇలాగా ఆలోచిస్తాను నేను ఒకటి చెప్తాను మీకు తెలిసిందేమో చూడండి ఆ పరమాత్మ అవతరించినాడు భూమిపై అప్పుడు ఒక యువతి ఆమె ఆయనను చాలా ప్రేమించి ఆరాధనగా పుష్పములతో కలువలతోటి లేకపోతే పద్మాలతోటి ఆరాధించింది ఆ పరమాత్మ ఆమె అందరి ప్రేమతో ఆమెను అక్కును చేర్చుకున్నాడు ఆ విధంగా వారిద్దరి యొక్క కళ్యాణము సంపన్నమైనది పరమాత్మకి ఆమెకి కళ్యాణము సంపన్నమైనది నేను చెప్పాను మీరు విన్నారు కావండి నేను మీరు శ్రోతలు నేను విద్వాంసుడు అవునండి ఇప్పుడు ఇంతవరకు సరిపడిందా మీకు ఇప్పుడు నేను అడిగే ప్రశ్న మీరు అలవుతుందండి ఈ విద్వానుసుడికి తెలిసినది ఏమిటి ఈ శ్రోతలు తెలుసుకున్నది ఏమిటి చెప్పండి సంసారం అంటే ఎలా ఉంటుంది ఆశ్చర్య ఆశ్చర్యము అనే మాట కూడా దానికి కూడా నిరుపుతుంది ఆహ్చర్యము అవుతుంది అంటే ఇప్పుడు నేను ఈ మాట ఈ ప్రశ్న మీరు అడిగినప్పుడు నేను అడిగినప్పుడు మీరే ఆహా అంటారు ఆ విధంగా ఇలాంటి ప్రశ్న అడిగారు మిమ్మల్ని ఎవడైనా ఇలాంటి ప్రశ్న అడిగారా ఇప్పటి డు గారా ఇలాంటి ప్రశ్న టీవీ ఛానల్లో అరగంట సేపు ఆయన చెప్పాడు మీరు అరగంట సేపు తలకే గట్టిగా మెడ నెప్పి పుట్టి ఇట్లా విన్నారు ఆయన తెలుసుకున్నది ఏమిటి చెప్పాడు మీరు తెలుసుకున్నది ఏమిటి విన్నారో నాకు చెప్పండి మీరు దాన్ని ముందు నేను ఒక ప్రశ్న లేవనిస్తాను దాన్ని నేనే వ్యాఖ్యానం చేస్తాను ఒక మైండ్ మూవ్ అయింది ఆ మైండ్ మూవ్ అయ్యి ఇతర మైండ్ని మూవ్ అయ్యిట్లా చేసింది అంటే బస్ ఇనా బాధ అక్కడ ఉన్నది అంత తప్ప వేరే ఏమీ లేదు ఈ మూవ్ అవుతున్న మైండ్ ఇతర మైండ్స్ ని మూవ్ చేసింది అది సరళంగా చేస్తే చెప్పడం వినడం దాన్ని మరింత భావస్ఫూరకంగా మీరు చేయొచ్చు ఎలాగా దానికి తబలా హార్మోనియం పెట్టి సంగీతం కూర్చి దాని రాగం పెట్టి ఆ చెప్పిన దాన్నే ఆర్కెస్ట్రా పెసుకుని రాగయుక్తంగా చెప్పడం విని వాళ్ళు మరింత గట్టిగా తలకాయ ఊపిస్తాం వింటారు వీడి చెప్పింది ఏమి చెప్పిన దానికి అర్థం లేదు వాళ్ళు విన్నదానికి కూడా వీడి తెలిసి చెప్పింది ఏది లేదు వాళ్ళు విని తెలుసుకున్నదేవి దానికి డ్యాన్స్ ప్రోగ్రామ్ రూపంగా కూడా వింటారు డ్యాన్స్ అక్కడికి వచ్చి డ్యాన్స్లు చేస్తారు వాడు వచ్చి డ్యాన్స్ చేస్తారు ఇంకొక గోపికా వేషంలోనో లేకపోతే ఏదో వేషంలో వచ్చి ఇంకొకళ్ళు డ్యాన్స్ చేస్తారు అదంతా విని అబ్బో ఎంత బాగా తెలిసిపోయిందో అని వీళ్ళు అనుకుంటారు బాగా తెలుపుడు చేసామో అని వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఏమిటి తెలుసుకుని తెలుపుడు చేశారు వీళ్ళు ఏది దర్శించి తెలుసుకున్నారు అని అడిగితే నో దిజ్ ఆల్వేజ్ వన్ మైండ్ ఈజ్ మూవింగ్ మేకింగ్ అదర్ మైండ్స్ కాబట్టి ఆ రకంగా చెప్పడం నా అభిప్రాయం కాదు అలా చెప్పాలని నేను అనుకోవటం లేదు ఎంతో కొంత అలాంటిది కూడా ఒకటే ఉండవచ్చు బట్ జీవభావ బాధే జీవభావాన్ని బాధించాలి అంటే జీవభావము అనుభూతమై ఉండాలి అనుభవ సిద్ధమంగా మీకు అనుభవానికి వస్తున్న జీవభావాన్ని పట్టుకుని దాన్ని భాషించాల్సి ఉంటుంది కాబట్టి అనుభవానికి సంబంధించిన జీవభావం చెప్పాలి కానీ పురాణంలో నుంచో లేకపోతే కథ నుంచో తీసుకొచ్చి జీవభావం చెప్పి దాని మీద వీరంగం చేస్తే దానివల్ల ఉపయోగమే ఉంటుంది కథలు విన్నట్టే ఉంటుంది ఇప్పుడు మీకు వచ్చి అనుభవానికి వచ్చే జీవభావం ఏమిటో తెలుస్తుందండి అహం ఈ అహమ్ముని మీరు పట్టుకోండి ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా అనుభవానికి జాగ్రత్తగా విచారం చేయాల్సి ఉంటుంది చూడండి ఈ అహం అనేది నేను అనే ఒక ఆగ్రహం లేకపోతే ఒక అభిమానము నేను అనేది ఉండబట్టే ఒక మనస్సు దాని నుంచి వచ్చింది ఆ మనస్సుకంటే సంకల్పములు దాని నుంచి వచ్చేవి ఆ సంకల్పానికి తగ్గట్టుగా పలుకులు వచ్చేవి పలుకులకి తో బట్టుగా చేష్టలు వచ్చేవి తర్వాత ఆ మనస్కిస్తే ఉచ్ఛ్వాస నిశ్వాసలు మొదలైనటువంటి క్రియాశక్తిని కూడా సంపన్నం చేస్తోంది దానివల్లనే ఈ దేహము నిలబడి ఉన్నది ఇంద్రియములు నిలబడి ఉన్నాయి ఈ మొత్తం మెషీన్ అంతా కూడా నేను అనే అభిమానం వల్ల నడుస్తోంది మీరు గమనించారా ఈ మెషీన్ అంతా కూడా ఈ మెషిన్ ని ఏది నడుపుతోంది నేను అనే అభిమానం నడుపుతోంది జాగ్రత్త అవస్థ తీసుకోండి సుశుక్త్యవస్థలో ఈ నేను అంతర్ధానం అయిపోతుంది అప్పుడు ఏదో నడుపుతోంది మీరు నిద్రలోకి దాడుకున్నప్పుడు ఈ దేహాన్ని ఈ యంత్రాన్ని ఎవరు నడుపుతున్నారు ఏది నడుపుతోంది అంటే నేను అని చెప్పడానికి వీలు లేదు నడుపుతోంది ఆ నడిపిది ఏమిటో చెప్పండి పోనీ మీరు నడిపిది ఏమిటో చెప్పండి అంటే ఒక ఆయన అన్నాడు అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చున్నారండి ఆయన నడిపి వాడు తెలిసి చెప్పేటంటారా ఎవరో చెప్పింది విని మీకు మళ్ళీ చెప్పాడు దాన్ని ఏది నడుపుతోంది నిద్రపోయినప్పుడు ఈ దేహాన్ని ఏది నడుపుతోంది ఈ దేహేంద్రియ ఇంద్రియాలు అంటే ప్రాణశక్తి ఏముంటే అదండి నిద్రపోయినప్పుడు మనస్సు లేదు ఇంద్రియాలు లేవు ఏదో ఉంది కదా దేహం ఉన్నది ప్రాణం ఉన్నది దాన్ని ఆ యంత్రాన్ని ఎవరు ఎవరు నడిపారు నేనైతే కాదు మహాభారతం ఎవరు రాశారు నా డిఆర్ హై స్కూల్ డిఇఓ గారు అయితే ఒకనాడు చెప్పాడు నన్ను క్షమించండి నేనైతే రాయలేని సో ఆ మీరు నిద్రించినప్పుడు ఆ దేహాన్ని ఎవరు నడుపుతున్నారు అంటే తెలుసున్నట్టు కోల్చు మీరు మీరు ఏమని చెప్తారంటే కొంచెం వినయం నేర్చుకోవాలి నేను నడపలేదండి ఏదో ఒక అజ్ఞాత శక్తి నడుపుతోందని అనుకుంటున్నాం తప్ప ఒక అజ్ఞా ఒక అన్నో ఒక అన్నోం నడుపుతోంది అంటే ఎవడైతే ఒక అన్నోం నడుపుతోందన్నాడో వాడు యోగ్యుడు వాడు జ్ఞానానికి అర్హుడు వాడు జ్ఞానానికి అర్హుడు ఎవడైతే పేరు పెట్టి గొడ్డు పేసి పేరు పెట్టేడని సామెత అవుతుంది ొడ్డు కోసి పేరు పెట్టేయడం సామెత నేనెక్కడో ఉపన్యాసం చెప్పాను ఓంకారు స్వామి ఓంకారెప్పా అక్కడ తోటపల్లిలో ఉపన్యాసంలో ఎలా చెప్పాను బొడ్డు కోసి పేరు పేరు ముక్కు కోస్తా జాగ్రత్త అని చెప్పాను కళ్ళ అర్థం చేసి పేరు పెడతా ముక్కు మోస్తా జాగ్రత్త పేరు పెట్టకో ఎందుకు పేరు పెట్టద్దు నువ్వు బొడ్డు కోసం పేరు పెడతావా ఇది తెలుసా తెలియకపోతే ఏం చేయాలి నోరు కూసుకుంటుకోవాలి అంటే కానీ పేరు పెడతానంటావు పేరు పెట్టకు పేరు పెట్టామంటే ముక్కు కోస్తా జాగ్రత్త అర్థమైనదాన్ని బాగుంటాయి పేరు పెట్టద్దు ఇది లిమిటేజ్ అన్నోన్ స్వామి వివేకానంద ఏమన్నారో తెలిసినా ఇది అన్నోన్ అని అక్కడతో ఆగలేదు అండ్ అన్నోయబుల్ అది వినయం అంటే వివేకము విజ్ఞానం అంటే అలా ఉంటుంది అంతే తప్ప శ్రీకృష్ణుడు ఏమన్నా తెలుసు అండి అదర్శనాపతిక పునశ్చాదర్శన గత్యయోగ వీళ్ళు ఫిలాసఫర్స్ కాదు వీళ్ళు వీళ్ళు కథ కథకులు కథలు కథ కథలు చెప్పుకునే వాళ్ళు తప్ప ఫిలాసఫీ యోగ వీళ్ళు ఎరగరు శ్రీకృష్ణుడు ఇప్పుడు వీళ్ళందరూ కూడా అదర్శనం నుంచి వచ్చారు అన్నాడు నుంచి వచ్చాడు మళ్ళీ అన్నోలోకి పోతున్నాడు ఎలా చెప్పాడో చూడండి ఎమేజింగ్ స్టేట్మెంట్ ఫిలాసఫీ అంటే అలా ఉంటుంది దాంట్లో డెఫినెటివ్ ఆన్సర్స్ ఉండవు డెఫినెటివ్ ఆన్సర్ చెప్పడానికి పూలుకున్నాడంటే వాడు ఫిలాసఫరే కాదు అంచేత జీవుడంటే ఏమిటంటే తెలివిగా ఉన్నప్పుడు జీవ ప్రాణధారణే తెలివిగా నిద్రావస్థలో తీసి పక్కన పెట్టండి జీవుడు లేడుగా నిద్రావస్థలో జాగ్రత్త అవస్థలో ఈ దేహేంద్రియ సముదాయమును దేహమేంద్రియము మనస్సు వీటిని నిలబెట్టినది ఏది నేను అనే అభిమానము నేను అనే అభిమానం ఉండాలి నేను అనే అభిమానం ఏం చేస్తుంది నిలబెడతుంది మీరు స్నానం చేశారు దేహానికి స్నానం చేశారు క్లీన్ చేశారు దేహానికి ఏమిటి చేసింది ఆ నేను అనే అభిమానం చేస్తుంది భోజనం పెట్టింది ఎవరు నేను అనే అభిమానం నేననే అభిమానం లేకపోతే వాడు తిండి తినడు ఏమి చేయడు వాడు పిచ్చివాడలాగా అయిపోతాడు అంచేతనే నేను అనే అభిమానం లేని మహాత్ములను పిచ్చివాడుతూ పోల్చారు బలో మత్త పిశాచవ పిల్లవాడికి శిశువుకి నేను అభిమానం ఉండదు అంచేతనే శిశువు దేవుడు తప్ప జీవుడు కాదు పిల్ల శిశువు పురుషుడు కాని స్త్రీ కాని శిశువు దేవుడే కాని జీవుడు కానీ ఎందుకని నేను అభిమానం లేదు ఆ నేను అభిమానమే జీవుడు ఎందుకని దాన్ని జీవుడు అని ఎందుకన్నారు పూర్వజన్మ ఉత్తర జన్మ అందుకోసం జీవుడు అనలేదు జీవ ప్రాణధారణే ఆ నేను అభిమానము ఈ దేహేంద్రియములను నిలబెడుతోంది ధారణ అంటే నిలబెట్టడం నిల ప్రాణముంటే ఇంద్రియంలోనే అర్థం రాన బహువచనం సో ఇంద్రియములను ఇంద్రియముల మనస్సు కూడా కలుపుకోండి ఇంద్రియములను పెట్టడానికి దేహం కూడా దాంతోపాటు వస్తుంది ఈ ఇంద్రియములను నిలబెడుతున్నది అభిమానము నేను దానికి జీవుడు అని కదా ఆ నేను అభిమానం ఇప్పుడు మీరు ఆ నేను అనే అనుభవాన్ని పట్టుకోవాలి అది జీవా దాన్ని పరిశీలించాలి నేను అనగానేమి అని పరిశీలిస్తాను దాన్ని జీవ విచారము అంటారు జగజ్జీవ పరాత్మన అని కదా జీవ విచారం చేయాలి ఇప్పుడు ఈ ఈ నేను అనే అభిమానం ఏదైతే నేను అది శుద్ధమైనది మీ దాన్ని మీరు కల్పి చేయవద్దు నేను అనే అనుభవము అభిమానము మాటని ఇప్పుడు అనుభవము అంటున్నాను నేను అనుభవమును మీరు శుద్ధంగా అర్చబెట్టండి దాన్ని మీరు కలిపి చేయవద్దు ఎలాగంటే స్ఫటికం ఉంటుంది స్ఫటికము స్వచ్ఛంగా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది తెల్లగా ఉండదు తెల్లగా ఉందంటే ఉపయోగపొనప్పుడే ఒకసారి నాకు బాగా గెలుపు చేసింది గెలుపు చేస్తే నోసు రన్నింగ్ నేను ఫోన్ చేశాను దానిపై బాగా తెలుపు చేస్తున్నాండి నోట్స్ రన్నింగ్ గా ఉంది ఏదైనా టాబ్లెట్ పంపిణీ పట్టుకునండి ఆయన క్లాస్కి వస్తుండే అంటే ఆయన ఆ నోట్స్ నుంచి వచ్చే మోకస్ అది రెండు ఇజ్ ఇట్ ఎల్లో ఆర్ ఎల్లో అని అడిగారు నో ఇట్ ఈజ్ నాట్ yellow అని చెప్పారు అంటే ఇన్ఫెక్షన్ లేదు ఎల్లో అయితే ఇన్ఫెక్షన్ ఉంది అప్పుడు ఇంకో మాటలు అడిగారు ఆయన నో ఇట్ ఈస్ నాట్ ఎల్లో అని చెప్పారు దెన్ హజ్ ఇట్ అని అడిగారు అవిజ్ ఇట్ అంటే నేను ఏదో అవగతవగా చెప్పాను అలా కాదు మీరు సరిగ్గా చెప్పండి ఈజ్ ఇట్ వైట్ అని అడిగారు అంటే నేను చెప్పాను నో ఇట్ ఈ నాట్ వైట్ అని అంటే దెన్ ఇట్ ఈ నో ఇన్ఫెక్షన్ అది వైట్ ఉంటే ఇన్ఫెక్షన్ ఎల్లో ఉంటే ఇన్ఫెక్షన్ వైట్ ఉంటే ఇన్ఫెక్షన్ ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ యూ డోంట్ హ్యావ్ ఇన్ఫెక్షన్ మీకు నేను టాబ్లెట్ ఇస్తాను తగ్గిపోతుంది చూడండి ఎలా చెప్పాడు ఇన్ఫెక్షన్ పట్టుకునే లక్షణం కాబట్టి క్రిస్టల్ క్రిస్టల్ అంటే తెల్లగా ఉండదు తెల్లగా ఉంటే క్రిస్టల్ కాదు అది అది ఉపయోగకైపోతుంది క్రిస్టల్ క్రిస్టల్ అంటే ఇంకా స్ఫటికం స్ఫటికం పక్కన మీరు చామంతి పువ్వు పెట్టారనుకోండి అది పచ్చగా కనపడుతుంది పసు పచ్చగా కనపడుతుంది స్ఫటికం పక్కన మందారు పువ్వు పెట్టారనుకోండి అది కెంపులే పక్క కనపడదు అలాగే ఆ శుద్ధమైన అయాం పక్కన మీరు ఏది పెడితే ఆ రంగు దానికి వస్తుంది మీరు ఏది పెట్టద్దు దాన్ని అలా శుద్ధంగా తిరచం దాన్ని శుద్ధంగా తిరచం ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్నారనుకోండి ఆయా ఇండియన్ అంటే మీరు ఆ స్ఫటికం పక్కన చామంతి పువ్వు పెట్టినట్ అమెరికాలో ఉన్నవాడు ఆయా అమెరికన్ అని వాడు ఇంకోటి పెట్టాడు దాన్ని పెట్టద్దు అయాం పక్కన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య పెట్టద్దున పంజాబీ మద్రాసి పెట్టద్దు అహం పక్కన ఐఎమ్ హస్బెండ్ అని పెట్టద్దు ఎందుకంటే మీ అహం పక్కన హస్బెండ్ పెట్టుకుంటే ఎదురుకుండా లేడీ నిలబడి ఆవిడ అహం పక్కన వైఫ్ అని పెట్టుకో చెప్పాలి మీరు అంటే నేను పెట్టుకోనుంటుంది ఆవిడ ఎందుకని హస్బెండ్ కి అధికారము వైఫ్ కి అధికారం లేదని ఆ పదాల్లో కొంత ఎజెండా ఉంటుంది వైఫ్ అన్నదానికో ఎజెండా ఉంటుంది హస్బెండ్కో ఎజెండా ఉంటుంది నీ ఎజెండా నేను ఒప్పుకోను ఉంటుంది అది అయిపోయిందంటే మీరు బతుకు అయిపోయింది కాబట్టి పెట్టద్దు నోనుకుంటే జస్ట్ లివ్ ఇట్ లైక్ దాట్ లివ్ ఇట్ లైక్ కెన్ యూ డూ దాట్ అది చాలా ఇప్పుడు మీకు రిలీజియస్ లీడర్స్ వేదాంత పాఠం చెప్పేవాళ్ళు కూడా వాళ్ళ అహం పక్కన ఏదో పెట్టుకుంటాను మీ అహంపక్కన కూడా ఏదో పెడతాను నువ్వు శిష్యుడు అంటారు నేను గురువును అంటారు చంద్రభగ్ పాదు నగు నైవ శిష్య అహంపక్కను గురువు పెట్టదు శిష్యుడు పెట్టదు ఏమంటే గురువు పెట్టడం మానేస్తే వాడు గురువు కాకుండా పోతాడా శిష్యుడు పెట్టక వాడు శిష్యుడు అవడా గురువు అయితే గురువు ఏం చేయాలి శిష్యుడే ఏం చేయాలి కొంత వివేకం ఉండద్దు అలా మేము గురువులము అని అలా ఒక టైటిల్ పెట్టేసుకుని కూర్చోవడమా మీరు శిష్యులు అది వాళ్ళెత్తి మీరు చోటు పెట్టేయటమా ఎందుకు ఇవన్నీ పెట్టద్దు ఏమీ గురువు పెట్టద్దు శిష్యుడు పెట్టద్దు అహమ్మను అలా శుద్ధంగా పెట్టండి అహం ఆ అనుభవాల్ని పెట్టండి అంటే మీరు అప్పుడది ఆ అహమ్మది అది ఏమిటో తెలుసినది బ్రహ్మ జీవుడవుడు జీవభావాన్ని బాధించడము ఆ విధంగా చేయాలి ఈ జీవభావ బాధ గురించి ఇంకొంచెం చెప్పేసి నేను ఆ శ్లోకం పూర్తి చేస్తాను శ్లోకం ఒక్కసారి అనేద్దాము ఎందుకు శ్లోకం అన్నావు ఎందుకో తెలుసిన అంత ఇన్స్పైరింగ్ లక్తుంది అందుకోసం దాన్ని అందాం స విచార జగజ్జీవరాత్మనభావే ఆత్మర్వశిష్యూర్ణ